అందరికీ ప్రైజ్ రావడం యారదను ఆరాధనలు కూడా ఇచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు దేవుడి నామానికి మామకలు ఉన్నాక మరి జాన్ బ్రదర్ స్టార్టింగ్ ప్రయోజిస్తారు ప్రైజ్ రాదర్ గొప్ప దర్శించి మాట్లాడిన రేసా శాపతి వర్షాలు తీర్చండి విడుదల ముఖ్యంగా దేవా ఆత్మనభారం కలిగి మేము ఉండాలి దేవా ఎంతమంది నశించిపోతురో వాళ్ళకి వార్త ప్రకటించాలా నిన్ను ఆమరు విడుదల చేయాలా దేవా ముఖ్యంగా దేవా మేము నిన్నే ఆధారం చేసుకోవాలా మనుషులను ఆధారం చేసుకోవడానికి వీళ్ళేది మనుషులు మీద ఆధారపడడానికి వీళ్ళు శ్రోభ మీకు వందనాలు సమస్తం మీ దగ్గర ఉందేసుకోవా పొందుకొనికేమే శ్రోవా వెనక ముందు కావడానికి వీళ్ళే వేసుకోవా మీరు మాకు దయచేసి శ్రద్ధ శ్రోవా పది పొద్దున్న పొందుకొని విడుదల చేసేమని కావాల్సిన అవసరాలు దేవా పది కొద్ది నెలలు ముఖ్యంగా దేవా ఎంతమంది రక్షించిపోతున్నారు వాళ్ళకి మేము స్వార్థ ప్రకటించాలా నినామో ప్రకటించాలా దేవా ఎంతమంది నీకు సేవ చేస్తు వాళ్ళందరికీ మీరు తోడుగా ఉండి కవర్ శబ్దించి ముఖ్యంగా దేవాక్యంలో శబ్న్ని గ్రహించాలా అందరూ పట్టుకుని నడవాలి శోభ ఎవరి డౌట్ వాళ్ళే క్లారిఫై చేసుకోవాలి శోభ ఇచ్చేసి విడుదల చేయండి మీ సన్నిధి గడితే నీకు బల్పర్స్ ముఖ్యంగా నీ సన్నిధి గడపాలా అది ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి ఇచ్చేసి ఆ జ్ఞానం పథకరికి దయచేయండి ఉన్న సేవకులందరికీ మీరే సాయం తెచ్చండి దేవా గొప్ప నిర్పనాలు చేసినాం ఈ కొంచెం దాన్ని అయితే ఇచ్చినందుకే మాకు ఈ సమయం మీరు పొందుకోలేకపోతున్నా వేసుకోవాదా పొందుకునేలాగునా మీరే సాయం తెచ్చండి ముఖ్యంగా దేవా సమస్యపై విజయం పొందాలంటే సమస్యను పట్టుకొని మేము ప్రాధాన్యం చేయాలి వేసుకోవా దాంతో మేము మాట్లాడాలా దేవా మీరే సాయం తెచ్చేసి విడుదల దయచేసేయండి వాళ్ళతో మాట్లాడండి ఇక్కడ ప్రాధాన్యత ఏం పొందండి ఇంకెవరు రాలేకపోతురో వలచు లాగునా కార్యం జరిగించండి కొత్తగా సేవ్ చేయలాగా మీరు సైన్ వచ్చేసి పచ్చుకొని దాని థ్యాంక్ యూ పాట పాడతారు బ్రదర్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రభు మహిమ పరిస్థితి ఒక చిన్న పాట పాడుకుందాము ఎన్ని యోగాలకైనా ఆరాధ్య దైవం నీవేనీ గళమి నీ కీర్తి నేచాట నరేడా నాయసయ్యా ఎన్ని యోగాలకై ఆరాధ్య దం నీవేన నీ చాటేదా నీకీర్తి నీచాటా నజరేడాయే సయ్యా ఆకాశనాలనో నీచే જેલમો લો લો પડિને વળિના వీస్ యే ఎన్ని యాలైనా ఆరాధ్య దైవం నీవేనీ గణమిత్తిని కీర్తిని చాటేద నజరేడా నాయసయ్యా ఎన్ని యాల ఆరాధ్య దైవం నీవేనీ గణమితి నీ కీర్తి నీ చాటేదా నరేడా నాయ్యా థ్యాంక్ యూ సిస్టర్ ప్రేజ్ లాంక్ యూ అంక మరి మన వాక్యం చూసుకుంటూ ట్రై చేసుకొని స్తోత్రం ప్రభా పరశులకు తండ్రి దేవా బహోన్నతుడా సరోన్నతుడా దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి పరశులు ఆత్మల తండ్రి ప్రభా మరి వాక్యంలో గెలిచున్నాక ప్రభా తండి దివా మాతో మాట్లాడింది నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ దేవాది దేవ మరి ఇంకా వాక్యం నీకే నన్ను సిద్ధపరిచినందుకు ఇచ్చినందుకు నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా దివా నా తీసేసి ప్రభా మీ యొక్క ఆత్మను మీ ఆత్మాని అనిపి దయచేసి బాబా మీ చిత్తమే నెరవేర్చండి ప్రభాతం మరి విధమైన వాక్యంతో మా అందరికీ తమ పలింపచ్చండి వాక్యం చేత మాతో మాట్లాడి మేము బలపర్చి మమ్మల్ని శిరపరచమని వాక్యం అందుసు క్రీస్తున్నా మమ్మల్ని ప్రార్థిస్తున్నాము తండ్రి అమ్మాయి మత్సార్థం పన్నెండు నలభై మూడు అపవిత్ర ఆత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చినా నా తిరిగి వెళ్ళదు నన్నుకొని వచ్చి ఆ ఇంట ఎవరు లేక అది ఊర్చి అమర్చి చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి ఏడు దయ్యములను వెంట పెట్టుకొని అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం అందుచేత ఆ మనుషుని కడపటి మొదటి స్థితి చెడ్డ తగునని అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించిన నేను అయితే ఇక్కడ మనం చూస్తే అపవిత్రాత్మ తిరిగే చోట్లు ఎక్కడ ఉంటాయంటే ఎక్కడెక్కడ ఉంటాయి అని మనకి ఇక్కడ తెలుస్తుంది అంటే అవి తిరిగే చోట్లు ఎక్కడంటే ఎక్కడైతే నీళ్లు లేకుండా ఉంటాయో అక్కడనే అవి తిరుగుతూ ఉంటాయని ఇక్కడ మనకి వాక్యం తెలుస్తుంది ఎక్కడైతే నీళ్ళు ఉండవో అక్కడ అవి తిరుగుతూ ఉంటాయంటే మనకి ఇక్కడ నీళ్లు దేవుని వాక్యంతో పోల్చబడింది కదా నీరైన నీరు చూడండి ఎవరిలో అయితే దేవుని వాక్యం నిలిచి ఉండదో ఇవి అక్కడ తిరుగుతూ ఉంటాయి అంట మనం చూస్తున్నాం కదా ఈ మధ్య అంతా అపవిత్రాత్మలు అంతా అందరి మీద దూరాత్మలు పనిచేస్తా ఉన్నాయి అవన్నీ భూమి మీద ప్రతి మనుషుల మనుషులలో దూరి అవి ఎట్లా ప్రవర్తిస్తున్నాయంటే చాలా భయంకరంగా అవి భూమి మీద మనుషులలో దూరి కాబట్టి ఇది ఎందుకంటే వాక్యం లేని చోటు ఎక్కడైతే ఉందో అక్కడ వెళ్ళి ఇవి పనిచేస్తా ఉంటాయి అనమాట వాటి యొక్క అంతా అవి అక్కడ నెరవేర్చుకుంటూ ఉంటాయి వెళ్ళి అయితే చూడండి అయితే మరి దేవుని బిడ్డలో దేని వాక్యం ఉంటది కానీ ఉంటదని చెప్పి అవి వాటి అక్కడ అక్కడికి అవి ఎవరిలో వాక్యం ఉంటుందో అవి అక్కడికి రాలేవి దురాత్మను కాబట్టి మనం ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మనం ఎప్పుడు దేవుని వాక్యంతో నింపబడి ఉండాలని దేవుని వాక్యం ఇక్కడ మనకు తెలు తెలుస్తుంది మనము దేవుని వాక్యంతో నింపబడాలన్నమాట లేకపోతే అవి ఎక్కడైతే వాక్యం లేదో అక్కడ రావటానికి అవి ప్రయత్నిస్తుంటాయి వాళ్ళు దూరటానికి ప్రయత్నిస్తే ప్రయత్నిస్తూ ఉంటాయి అవి కాబట్టి వాటికి ఇప్పుడు ఎక్కడ చోటు దొరకకపోతే అవి ఏం చేస్తాయి కదా అయితే మనం ఒకటి ఒక చిన్న వాక్యం అండి మనం మార్కు స్వార్త తొమ్మిది చూసుకుందాం చూడండి ఒకసారి అయితే మార్కు స్వార్త పన్నెండు సారీ తొమ్మిది డి ఇప్పుడు ఏమనుందంటే క మనం చూస్తే ఒకడు బోధకుడ దయ్యము పట్టినా నా కుమారుని మీ వద్దకు తీసుకొని వచ్చి తిని అది ఎక్కడ వాణిని పట్టునో అక్కడ వాణిని పడదోయను అప్పుడు వాడు నురువు కాచుకొని పండ్లు కోరుకొని మూడ్చిళ్ళు దానిని వెళ్ళగొట్టడని నీ శిష్యులను అడిగి తిని కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను అందుకు ఆయన విశ్వాసం లేని మూర్ఖతరం వారాల నేను ఎంతకాలం మీతో ముందును ఎంతవరకు మిమ్మల్ని సహితునని వాణిని నా యుద్ధకు తీసుకొని రండి అని వారితో చెప్పగా వారు ఆయన యుద్ధకు వాన్ని తీసుకొని వచ్చి దయ్యం వాళ్ళని చూడగానే వీల వినలాడించను వాడు నేలను పని నురుగు కార్చుకొని అయితే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుందంటే ఇక్కడ ఇక్కడ పట్టిన దయ్యము ఇక ఇక్కడ పట్టిన దయ్యం ఏంటంటే ఇది ఎంత మొండి ఉందంటే మొండి దయ్యం పట్టింది తనకి అయితే చూడండి ఈ శిష్యులంట అతను శిష్యుల దగ్గర తీసుకొస్తే వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారంట ఆ దయ్యాన్ని అది పోలేదంట శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు అయితే ఆ బోధ అతను వచ్చి బోధ అని చెప్పి ప్రభు దగ్గర వేడుకుంటాడు ఏమని మీ శిష్యుల దగ్గర నేను కానీ వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారు నీ వల్లనైతే వెళ్ళగొట్టమని దేవుని వేడుకుంటుంటే కదా అది ఏం చేసిన ఆ దయ్యము అక్కడ దేవుని చూడగాలనే అది ఏం చేస్తుందంట మనిషిని అంట అది అయితే అది ఎంత మొండిది ఉందో చూడండి అది ఎందుకంత విలవిల లాడిస్తుంది కొన్ని దయ్యాలు నువ్వు మొండి దయాలంట అవి పోవంట కదా అయితే దీన్ని దేవుడు ఇక్కడ మనకి ఏం తెలుపుతున్నాడంటే కదా ఎక్కువ ప్రార్థనలు ఉంటేనే ఇవి ఇలాంటి మొండి దయాలు పోతే అని ఇక్కడ చూపిస్తున్నాడు దేవుడు మనమంట బాగా ప్రార్థనలు ఉంటేనే వాక్యం మన వాక్యం నిలకడగా ఉండి వాక్యం మనలో ఉంటే మనం ప్రార్థనలు గట్టిగా ఉంటేనే ఇలాంటి మొండి దయాలు పోతే అని ఈ దయ్యం పట్టిన వాళ్ళు ఎట్లుంటాడంటే వీళ్ళు ఇట్లా ఈ యొక్క నురువు కాల్చే దయ్యాలు ఇలా ఉండే ఈ దయ్యాలు వీళ్ళు ఇలాంటి వాళ్ళు పట్టి ఈ దయ్యం పట్టిన వాళ్ళు మూవ్ల కూర్చుంటా ఉంటారు మూవ్లకి ఒక గదిలోకి వెళ్ళి మూవ్లో కూర్చోడము ఏడవడము అలాగే గదిలో నుంచి బయటికి వెళ్ళకుండా ఉంటారనమాట ఈ దయ్యం పట్టిన వాళ్ళు ఈ విధంగా ఉంటారు అయితే ఈ దయ్యం ఏం చేస్తుందంట మనం చూస్తే కానీ నద్దకు తీసుకొని రండి అని వారితో చెప్పగా వారు ఆయన వద్దకు వారి వాణిని తీసుకొని వచ్చింది దయ్యము ఆయనను చూడగానే విలవిలలాడించిన కనుక వాడు నేలను పడి నీరువు కార్చుకుని వచ్చు అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించేంత కాలమైనది వాణిని అడిగి వాణిని ఆ తండ్రిని అడగగా అతడు బాల్యం నుండి అది వాణిని నాశనము చేయవలేనని తరచుగా అగ్నిలో నీళ్ళలో పడదోయను ఏమైనా నీ వాని మీద కనికర పడి సహాయము చేయవలేను అయితే ఈ దయ్యము అంట తరచుగా అంటే అగ్నిలో నీళ్ళలో పడవేస్తుందంట అది బాల్యం నుండి అంటే చూడండి దీని యొక్క ఇది ఎట్లుంది ఏ విధంగా దయ్యము నీళ్లలో పడవేస్తుంది అగ్నిలో పడవేస్తుంది అంటే ఇలాంటివి ఈ నీటి దయాల పట్టిన వాళ్ళ పరిస్థితి అంటే వీళ్ళు ఎట్లుంటారంటే మూలకి రుండల వైపు బయటికి రాకుండా ఉండడము ఎవరి చూస్తే భయపడము బయటికి రాకుండా ఆ ఇట్లా వీళ్ళ పరిస్థితి ఇట్లుంటది అనమాట ఎవరితో మాట్లాడరు ఎవరైనా ఏమి చెప్తే వినరు వాళ్ళ ఇదిలోనే వాళ్ళు ఉంటారనమాట ఈ మొండి దయాలు పట్టిన వాళ్ళు ఇలాంటి వాళ్ళకి విడుదల కలగాలంటే కదా ఎక్కడ విడుదల కలుగుతుంది కదా ఏసు ప్రభు దగ్గరకే రావాలి వీళ్ళు కదా ఏసు ప్రభు దగ్గరనే విడుదల పొందుతుంది ఇలాంటి దయలు అయితే ఇవి ఎంత మొండి దయాలంటే అవి కదా దేవుడు వచ్చినాక వాటి నిలబడితే కూడా వాళ్ళు విలవిల ఆడించే పోయింది కానీ చూస్తాం ఇవ్వడండి దేవుడు ఇక్కడ ఏమని అంటాడు ఏసు జనులు గుంపు గుడి ఇక ఏదో వద్ద వచ్చిన చూసుకుందాం చూసుకుందాము జనులు అంటే గుంపు గుడి తన వద్దకు పరిగెత్తుకుని వచ్చట ఏసు చూసి మూగమైన చెవిటి దయమ వాణిని వదిలి పొమ్ము ఇక వాణిలో ప్రవేశించవద్దని నీకు ఆజ్ఞాపించటని చెప్పి ఆ అపవిత్రతను అప్పుడు అది కేక వేసి ఎంతో విడవిడ నుంచి వదిలిపోయాను అంతటా చచ్చిన వాని వల్లే ఉండాను కనుక అనేకులు వారు అనేకులు వాడు చనిపోయినది అయితే ఏసు వాణ్ణి చూచి పట్టి వాని లేవనెత్తగా వాడు నిల్వబడను ఆయన ఇంటిలోనికి వెళ్ళి తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెలగొట్టలేకపోతామని ఏకాంతమును ఆయన అడిగిడు అందుకు ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్ల ఈ విధమైన వదిలిపోవట అసాధ్యమని వాళ్ళతో చెప్పాను చూడండి అయితే ఇలాంటి మౌండి దయాలంట కదా ప్రార్థన వల్లనే పోతే అంట దేని వలన వదిలిపోవట అసాధ్యం అంటే అవి పట్టుకుంటే ఒకసారి వదులవు అనమాట అంత డేంజర్ అనమాట ఇవి ఈ నీటిజీ దయ్యములు ఇవి అయితే వీటికి మనము కదా ఉపవాస ప్రార్థనతోనే మనము వెళ్ళగొట్టగలుగుతాము కదా ఎక్కువ ప్రార్థనలు ఉండాలి ఉపవాస ప్రార్థనతో ఉంటేనే వెళ్ళగొట్టగలుగుతాం మనం కాబట్టి దేవుడు ఏమంటున్నాడు శిష్యులను వాళ్ళు ఏకాంతంగా ఉన్నప్పుడు శిష్యులు అడిగినప్పుడు దేవుడు కేవలము ప్రార్థన వల్లనే కాబట్టి ఏ దయ్యములైనా కానీ దగ్గరికి వస్తేనే పోతే చాలా మంది ఎక్కడెక్కడో తిరుగుతారు దయ్యం పట్టినప్పుడు అన్ని తిరుగుతూ ఉంటారు అక్కడి కదా కానీ అవి ఎక్కడ పో ఎందుకంటే మన దేవుడు చెప్పి దయ్యం దయ్యాన్ని ఎప్పుడు వెళ్ళగొట్టలేదు కదా దేవుడి దయ్యాన్ని వెళ్ళగొట్టాలి కాబట్టి ఇక్కడ మనం చూస్తే కదా ప్రార్థన వల్లనే దయ్యం అంట పోతుందంట అయితే మనం ఈ దయ్యం ఒక వాటి కొన్ని గుణగణాలు చూసామనమాట మనం ఎట్లా అంటే కొన్ని ఎట్లుంటే కొన్ని ఎట్లుంటే కొన్ని ఎట్లుంటే అని ఇక్కడ దీన్ని చూస్తే మనకు ఎట్లా కనిపిస్తుంది అగ్నిలో పాడవేస్తా బాల్యం నుండి కాబట్టి ఇప్పుడు ఈ భూమిలోది ఈ దయ్యాలు ఎన్నో దిగినాయి దురాపులు ఎన్నో దిగి అందరు మనుషులను దూరి రకరకాలుగా ప్రవర్తిస్తే ఇప్పుడు కదా ఈ మనం చూస్తా ఉంటుంటే కాబట్టి మనకి ఎంత ప్రార్థన అవసరం అనేది దేవుడు మనకు తెలియపరుస్తాడు ఇక్కడ ఎంత మనం ప్రార్థనలు ఎంత ఉపవాస ప్రార్థనలు ఉంటాయి అవి వెళ్ళిపోతాయి అవి పారిపోతాయి లేకపోతే అవి ఆవరిస్తూ ఉంటాయి మనుషులను ఆవరించి వాళ్ళ వాళ్ళనంతా నాశనం చేస్తా ఉంటాయి దయ్యాలు కదా కాబట్టి మరి దేవుడి బిడ్డలు దేవుడు ఏర్పరచుకున్నారు కదా చూడండి హిమని దయ్యమును వెళ్ళగొట్టడానికి అందరినీ రావు చేడటానికి స్వస్థపరచడానికి కదా దేవుడు ఆయన బిడ్డలను ఏర్పరచుకోరు మనం ఒకసారి లూకా నాలుగు ముప్పై కోట్లు చూసుకుందాము చూడండి లూకా నాలుగు ముప్పై అప్పుడు ఆయన గలినీయలోని కపర్ణ హోమ పట్టణమున్న వచ్చిన వచ్చి విశ్రాంతి దిన వారికి బోధించు బోధించు చుండేను ఆయన వాక్యము అధికారంతో కూడినదే ఉండేను కనుక వారు ఆయన బోధకు ఆచారపరేడి చూడండి దేవుని వాక్యం అధికారంతో కూడినదే ఉన్నదంట కాబట్టి అధికారం ఎవరుకున్నది దేవునికి ఉన్నది ఇక్కడ అయితే ఇక్కడ ఏమనకు తెలుస్తుందంటే ఆయన అంట అధికారంతోనంట దేవుని వాక్యం అంట ఆయన బోధించి చూడాను కాబట్టి ఆయన బిడ్డలైన వారికే కదా అన్నిటి మీద అధికారం ఉండదని మనకు కనబడుతుంది ఎందుకంటే యేసుప్రభు అధికారం కలిగిన శివుడు కదా అయితే ఆయన ఏదైనా దయ్యములు పారిపోవాలంటే కూడా మరి ఆయన దగ్గరికే రావాలి ఎవరైనా కానీ కాబట్టి మనకి ఇక్కడ ఏమో అవుతుందంటే కదా ఆయన బిడ్డలు అని కుమారులు కూడా ఆయనను పొందుకున్న దేవుని బిడ్డలు అనే కుమారు కూడా అధికారం కలిగిన వారు అధికారం కలిగిన వాడు గద్దీస్తే సైతం పారిపోతుంది కదండి కదా ఇక్కడ మనకు కనబడుతుంది అయితే దేవుడు ఇక్కడ ఏం చెప్తుందంటే ఆ సమాజ మందిరంలో అపవిత్రమైన దయ్యము పట్టిన పట్టిన వాడు ఒకడు వాడంట నజనైన ఏసు మాతో నీకేమి మమ్మల్ని నశింపజేయ వచ్చి తీవా మేము ఎరుగుదుమో అని దేవుని నువ్వు దేవుని పరిశుధాన్ని బిగ్గరగా కెక్కలు వేసినానంట అందుకు వేసు ఊడకూడము వదిలి వదిలిపోమని దానిని గద్దింపక దయ్యం వారి మధ్యను పడదూసి అయితే చూడండి ముప్పై ఆరు చూసుకుంటే ఇది ఎట్టి మాట ఈయన అధికారంతో బలముతోని అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చునని ఒకరితో పానంట చెప్పుకుంటున్నారంట అయితే చూడండి దేవుని బిడ్డలు కూడా కదా వాళ్ళు అధికారం కలిగిన వారు కదా ఈ భూమి మీద దేవుని బిడ్డలు ఆయన కుమారులు ఈ భూమి అధికారం కలిగిన వారు కాబట్టి వాళ్ళు కూడా కదా దైద్యములను గద్దించినా వారి వాళ్ళ వాటి గురించి మనం ప్రా ప్రార్థించిన అవి ఇక్కడ మనకు తెలుస్తుంది కాబట్టి దేవుడే అధికారం ఇచ్చిన ఆయన కుమారులకి వాటిని వెళ్ళగొట్టడానికి వాటిని బంధించటకు అధికారం ఇచ్చినారు అధికారాన్ని వాడుకోవాలన్నమాట దేవుని బిడ్డలు ఆయన శిష్యులమైన వాళ్ళందరూ ఆ అధికారాన్ని వాడుకోవాలి లేకపోతే అంత ఈ లోకం అంత దుష్టిని ఆధీనమంది కాబట్టి కదా ఎట్టు చూసినా కదా దురాత్మలు ఎగబడతా మనుషుల మీద కదా అన్నిలో ఇండ్లో ఎగబడుతున్నాయి దేవుడి కూడా అది పనిచేస్తా ఉన్నా ఎగబడతానాలి కాబట్టి దేవుడు ఏమంటుండంటే కదా ఉపవాస ప్రార్థనలు చేయాలి వాటి కొరకు అయిపోవాలంటే ప్రార్థనలు ఎక్కువ ఉండాలని దేని వాక్య మనకు బయలుపడుతుంది ఇక్కడ కనుక చూడండి అధికారంతో ఆయన ఇది ఎట్టి అని అధికారంతో బలముతోని అపవిత్రత్మలకు ఆజ్ఞతతో కాబట్టి ఎట్లా వదిలిపోవచ్చు కానీ ఒకరొకరు వచ్చి ఆశ్చర్యపోతున్నారంట అయితే ఈ భూమి మీద కూడా ఈ అన్నిల మధ్య కూడా మన దేవుని కార్యాలు చూసి ఆశ్చర్యపడిపోవాలి మనుషులు అట్లు ఉండాలన్నమాట కదా దేవుని బిడ్డల ద్వారా ప్రార్థన వాక్యము అట్లా ఉండాలన్నమాట అంట చెప్తు మనకు దేవుడు బయలుపరుస్తున్నాడు ఇంకా మనం ఎనిమిది ఇరవై చూసుకుందాము లూకా ఎనిమిది ఇరవై అందుకే చూడండి ఇక్కడ ఎనిమిది ఇరవై ఆరులో చూస్తే వారు గలి యొక్క ఎదురుగా ఉండగా గెరసినీవుల దేశంలో వచ్చి ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడు ఒకడు ఆయనకు ఎదురుగా వచ్చను వాడు దయ్యములను వారు దయ్యమును పట్టిన వాడి నుండి బట్టలు కట్టుకునక సమాధులో సమాధులోనే గాని ఇంటిలో ఉండివాడు కాడంట ఈ దయ్యం చూడెలా ఉంది చూడండి ఇదంట ఈ పట్టిన దయ్యాలంట ఇది సమాధులలో ఉంటుందంట కానీ ఇంట్లో ఉండదంట దయం పట్టిన ఆ వ్యక్తులు అయితే చూడండి వాడు ఏసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి ఏసు సర్వోన్నతుడైన దేవుని కుమారు నాతో మీకేమి మమ్మల్ని బాధపరచడం వచ్చిది కేకలు వేసినాయి దేవుని వరకు వచ్చి అయితే దేవుడేమంటుడు అపవిత్రాత్మకు ఆగ్నపించను ఏమని ఆ అపవిత్రమే కాకపో అది అనేక పర్యాయాలంట వాణిని పట్టుచున్నానంట గనక వాణిని గొలుసులతో కట్టివేశారంట గొలుసులతో కట్టిన గానీ వాడు ఏం చేస్తున్న వాటిని తీసుకొని తెంపుకొని పారిపోతున్నారంట సమాధులలో కురకడము అదే అంటారుగా సమాధులకు అడవులలోకి అక్కడికి పారిపోతున్నారంట కొన్ని దయాలు ఇట్లనే ఉంటారు సమాధుల్లోవే ఉంటారు అడవులలోవే ఉంటారు ఎడారులలో ఉంటారు ఎవరితో మాట్లాడరు అ ఎవరని ఏమంటే మీద పడుతుంటారు వాళ్ళ మీద వచ్చి గయ్యను మీద పడుతూ ఉంటారనమాట ఇలాంటి ఇది దురాత్మలు అనమాట ఇది అంటే ఇవన్నీ ఇలా చేసే వాళ్ళు అంట ఒక్కటి ఉండవంట చూడండి ఇక్కడ ఏమనిది దేవుడు వాళ్ళ పేరు అడిగిందంట ఏసుని పేరమని వాడిని అడగగా ముప్పై ముప్పై మనం చూస్తాము ఏసుని పేరని ఏమని వారిని అడగగా అంట చాలా దయములు వారిలో వచ్చి ఉండేను కనుక వాడంట తన పేరు సేనా అని చూడండి అయితే సేనా చెప్తే వాళ్ళు అంటున్నారంట ఆ దయ్యముడు పాతంలోనికి పోవటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయన వేడుకుంటున్నాయంట ఈ దయ్యంలోని సేన దయ్యాలు కలిసి దేవుని వేడుకుంటున్నాట పాతాలను పోనియకే మనం పంపకో పాతాల్లోకి మమ్మల్ని పంపగానే వేడుకుంటున్నాయంట అయితే చూడండి ఈ విధంగా ఉన్న వాళ్ళలో సేన దయ్యాలు పట్టి ఉంటాయంట కానీ మనలో మన దేవుడు బలవంతుడు కదా మన దేవుడు ఎంతో శక్తిమంతుడు అప్పుడు సేన దయ్యాలున్నా కానీ అవి భయపడతాయంట కదా దేవునికి అధికారము ఉంది కాబట్టి దేవుని అధికారం కలిగిన పిల్లలు ఆయన కుమారులను గురించి భయపడతాయి అను ఇవి ఖచ్చితంగా కానీ దేవుడు మనకు చెప్పిన ప్రకారంగా మనం నడుచుకోవాలి ఏమని కదా ఎక్కువ మనం ఎట్లుండాలి ప్రార్థనలు ఉండాలి బాగా ఉపాస ప్రార్థనలు చేయాలి ఇంకా వాక్యం మనం బాగా నింపుకొని ఎందుకంటే నీరు లేకపోతే అవి రానికే ప్రయత్నం చేస్తూ ఉంటాయి లోపలికి కాబట్టి కదా వాక్యాన్ని మనం పుల్లుగా నింపుకొని ఉండాలి అప్పుడైతే కానీ మనము గద్దించినా మనము వాటి గురించి ప్రార్థించినా అవి పారిపోతాయి చదా వదిలిపోతాయి అయితే నూట తొమ్మిది మరి ఒకటి ఇది కూడా మనం చూసుకున్నాము చూసుకుంటే ఇక్కడ ఏముంది ఇందాక చూసుకున్నాం కదా ఆయన అంట తన పన్నెండు మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని అధికారములు రోగములను స్వస్థపరచవరములను వారికి అనుగ్రహించి దేవుని రాజ్యం ప్రకటించటకు రోగులనుకు వారిని పంపేను చూడండి దేవుడంట తన బిడ్డల సమస్త దయ్యాల మీద కదా సమస్తమైన దయ్యముల మీద శక్తిని అధికారములు కదా అనుగ్రహించినట ఆయన శిష్యులకి కదా ఆయన శిష్యులుగా ఉన్న ఆయన కుమారులైన దేవుడు వాటి మీద అధికారం అనుగ్రహించినట్ట ఇప్పుడు అవి ఎట్లా పోవాలి చెప్పండి కదా ఆ దేవుని యొక్క అధికారం పొందుకున్న వాళ్ళు వెళ్తేనే వాళ్ళ దగ్గరికి అవి పోతాయి లేకపోతే ఇంకా అవి వాళ్ళు ఎవరైతే అవి పట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ జీవితం ఇంకా నాశనమే వాళ్ళు వారు ఎట్లా వాళ్ళు ఇంకా బాగుపడరు ఇంకా వాళ్ళు వాళ్ళు బాగుపడరు ఇంకా వాళ్ళ తోరని ఉంటే వాళ్ళ కూడా బట్టి పీడిస్తా ఉంటారు మనం చూస్తాం కదా ఆ ఒక్కోసారి మనము కొన్ని ఇట్లా కొన్ని దురాతలు పట్టిన వాళ్ళతో ఉన్నప్పుడు కానీ వాళ్ళ యొక్క వాళ్ళ పరిస్థితి వాళ్ళినప్పుడు వాళ్ళతో మనం పోయి ఉన్నప్పుడు వాళ్ళతో మనం సాహసం చేస్తే అవి అవి ఏం చేస్తాయంటే వాళ్ళతో కూడా వస్తాయి అవి వాళ్ళతో కూడా తిరుగుతాయి అవి మనం చూస్తాము చూడండి మనము శక్తి లేకుండా వారి గురించి ప్రార్థన చేసినా మనకి దేవుని శక్తి ప్రార్థన శక్తి వాక్యం అనేది మనలో లేకుండా మనం వారి గురించి ప్రార్థించినా మనం అవి ఏం చేస్తా అంటే మన దగ్గరికి వస్తాయి అవి లైట్ పూట నాకు నేను గ్రహించిన చాలా సార్లు అయితే నీళ్ళు మనలో దేవుని శక్తి ఉంటే దేవుని వాక్యం ఉండి మన ప్రార్థన శక్తి మనలో ఉంటే అవి మన దగ్గర అవి మనం గద్దీసే పారిపోతాయి కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే మనం ప్రార్థన ఉండకపోయినా కదా మనం ఎక్కువ వాక్యంలో సరిగా లేకపోయినా కానీ అవి వస్తాయి వచ్చి ఏం చేస్తుంటే అవి హింసిస్తూ ఉంటాయి బాధ పెడతా ఉంటాయి సతయిస్తూ ఉంటాయి చూడండి కాబట్టి అయితే మనము మన ఎవరితో మనము సహవాసం చేస్తున్నాం కదా దయ్యం పట్టిన వద్ద సాహసం ఇస్తే అవి వాళ్ళ వాళ్ళ దగ్గర కూడా వస్తాయి అవి కదా శక్తి లేకుంటే దేవుని శక్తి ప్రార్థన వాక్యం లేకుంటే వాళ్ళ మీద కూడా పడతాయి వచ్చి కాబట్టి మనము ఎప్పుడైనా కానీ మనం ఎక్కువ ప్రార్థనలో ఉండాలి కదా ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ నుంచి దూరాత్మలే కాబట్టి మనము ఉపాస ప్రార్థన ప్రార్థన దేవుని వాక్యం బాగా మనలో పెట్టుకొని ఉంటేనే అవి మనకి దూరంగా ఉంటాయి మనం ఎవరికైనా ప్రార్థించినా అక్కడి నుంచి కూడా అవి పారిపోతాయి చూడండి నాకు ఒక మా బాబు ఉన్నాడు మా బాబు ఫ్రెండ్ ఉన్నాడు ఒక ఆయన అయితే నాకు ఒక టూ డేస్ మీద ఒక కళ్ళ పడ్డది ఆమె ఏడుస్తుంది ఆమె బాధ నాతో ఆమె ఎవరో నేను గుర్తుపట్టని నాకు ఆమె అయితే టూ త్రీ డేస్ నుంచి నా కళలో వచ్చి ఒకసారి కళ్ళ పడితే ఒకసారి నేను ప్రార్థిస్తుంటే వచ్చింది దర్శనంలో నాకు అయితే నేను ఈమెవరుండొచ్చు బా నాకెందుకు కనపడుతుంది వస్తుంది ఓకే నా దగ్గర నా దగ్గర ఆమె బాధ చెప్పుకుంటుంది ఎందా అనుకున్నాను నేను అయితే ఆమె ఏం చేసింది ఒక రోజు అనుకోకుండా నాకు ఫోన్ చేసింది ఫోన్ చేసి ఆమె ఆమె బాధంతా నాకు చెప్పుకుంటుంది ఆమె ఎవరు అంటే మా ఫ్రెండ్ వాళ్ళ మా కొడుకు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మా మమ్మీ అనమా ఆమె ఆమె సడన్ గా ఫోన్ చేస్తే నేను ఆమె పేరు చెప్తే నేను ఈమె ఎవరా అనుకున్నా సరే మాట్లాడితే ఆమె నాకు అడుగుతుంది మీ బాబు మా బాబు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీని మాట్లాడుతున్నాను అన్నది అంటే ఏంటమ్మా చెప్పండి మీరు అంటే ఇట్లా మా బాబు వాళ్ళ బాబు అంటే బాగా సతాయిస్తాడంట ఇట్లా చెప్పినట్లు వినడంట కోడతాడంట సరిగా తిననివ్వడంట అవన్నీ బాధ చెప్పుకుంటుంది ఇట్లా కోడతాడు చేస్తాడు చూడండి అమ్మా అని అయితే మరి ఏంటమ్మా మరి మేమైతే మేమేం చేస్తాము మరి అంటే మీ బాబుతోనే ఒకసారి చెప్పిపోయండి మా బాబుకు అన్నట్టు అంటే మా బాబు ఏం చెప్తున్నాడండి మాకు తెలియదు మేము ప్రే చేసుకున్న వాళ్ళు మేము ప్రార్థనలో ఉంటాం మేము ఉంటామని చెప్పాను నేను ఆమెకి అలాగేనండి అయితే కొంచెం మా గురించి కూడా ప్రార్థించండి మా నా నా గురించి మా బాబు గురించి ప్రార్థించండి వాళ్ళని మాకైతే వాళ్ళ డాడీ లేడంట బాబు చెప్పినట్లు వినడంట అయితే ఆ పిల్లోని వాళ్ళు ఆ ఏ దయం పనిచేస్తుందేమో కాని వాడు ఆ ఇంట్లో చెప్పినట్లు వినాడంట అసలు అసలు పట్టించుకోడంట వాళ్ళ మమ్మీని వాళ్ళ మమ్మీ ఎంత కష్టపడి పనిచేసి తెచ్చి పోషిస్తుంటూ కూడా వినాడంట అబ్బాయి అయితే మా ముందు మంచిగా ఉంటాడు మళ్ళీ మా ఇంటికి అప్పుడప్పుడు వస్తాడు నేను ఎంత మంచి వెళ్ళాడు అనుకున్నా కానీ లోపల వాడు అంత కూరంగా ఉన్నాడు వాళ్ళలో ఉంది వాళ్ళలో వాడు వచ్చినప్పుడల్లా నాకు ఇంటి చుట్టాన్ని కుక్కలు ఇదగడము ఆ దయ్యాలు వచ్చినట్టు అనిపిస్తుంటే నేను ప్రేర చదులుకోవడం ప్రార్థన చేస్తుంటే ఒక దేవుడు నాకు చూపించిండు కాబట్టి నేను అది నమ్మగలిగిన ఒకవేళ దేవుడు నాకు చూపించకపోయినా నేను నమ్మేదాన్ని కాదు ఇక చూడండి ఆమె నాకు రెండు ఫోన్ చేసి నాకు ప్రార్థపడుతుంది మా గురించి ప్రార్థించండి మా గురించి ప్రార్థించండి అది సరే అమ్మ ప్రార్థిస్తాను మరి అని చెప్పినాను ప్రార్థించిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఆమె ఫోన్ చేసి అమ్మా మీ మా బాబు కొంచెం పర్లేదు చెప్పినట్లు ఇంటున్నాడు అని అన్నది అయితే అవునమ్మా మీరు కూడా మరి దేవుని నమ్ముకోండి ఇట్లా దయ్యాలు ఇవన్నీ ఇట్లా ఆవరిస్తా ఉంటాయి కాబట్టి పిల్లలు ఇట్లా చేస్తారు మీకు ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి దేవుని నమ్ముకోండి మీరు కూడా మంచిగా ఉంటుంది మీకు కూడా బాగుంటుంది ఆమెకు చెప్పిన ఆమె నాకు అజల మధ్యలో ఫోన్ చేసి పని చేస్తా ఉంటారు అయితే చూడండి వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఏ దయ్యాలు పనిచేస్తున్నాం కానీ దేవుడు నాకు చూపెడితేనే కదా నేను ఆమెకు చెప్పగలిగాను అయితే ఇప్పుడు ఇక్కడ మనకి ఏం చేస్తుంటే దేవుడు మనకు దయ్యాల మీద దూషశ శక్తులు అందరికీ అధికారం ఇచ్చాడు ఆయన బిడ్డల ఆయన కుమారులైన వారు అధికారం ఇచ్చాడు అయితే చూడండి నేను ఇక ఫిఫ్టీన్ డేస్ నుంచి నాకు హెల్త్ బాగుండట్లేదు నాకు నేను ఇంకా ఇది లీడ్ చేయడం తీసుకున్నప్పటి నుంచి ఒక వన్ మంత్ బాగానే ఉన్నా దాని తర్వాత నేను సెకండ్ మంత్ నుంచి నాకు విపరీతంగా జ్వరము కడుపు నొప్పి తలనొప్పి మెడ నొప్పి ఇవన్నీ ప్రాబ్లమ్స్ నాకు నేను హాస్పిటల్లో చూపించుకున్నా మెడిసిన్ వేసుకున్నా తగ్గలేదు ప్రేర్ చేయించుకున్నా తగ్గలేదు నాకు ఏది నాకు ఇట్లా అవుతుంది అని నేనేం చేశాను సరే అని చెప్పి నాకు నేనే నాకు ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో చేయబెట్టి నేను ప్రార్థన చేసుకుంటే తగ్గింది అయితే మెడిసిన్ వేసుకుంటే తగ్గాది కూడా నాకు నాకు నేను చేయబట్టి ప్రార్థన చేసుకుంటే తగ్గింది నేనేం చేసిన ఒకరోజు ఫాస్టింగ్ ప్లేరు నేను ఫాస్టింగ్ పేర్ నుండి అన్ని గర్తించిన నేను అన్ని గర్తించగానే నా బాడీలో ఉన్న ఈ సమస్యలన్నీ వెళ్ళిపోయినా నాకు ఎన్ని నేను ఫిఫ్టీన్ డేస్ నుంచి సఫర్ అవుతున్నాను ఈ సమస్యల నుంచి అవన్నీ నాకు వెళ్ళిపోయినా నాకు మొంచెం స్వస్థత వచ్చేసింది అయితే చూడండి దేవుడు మనకి ఎంత అధికారం ఇచ్చింది మనం ఎంత ఇచ్చినా మనం వాడుకుంటున్నామా మనకు చూడండి మనం వాడుకుంటున్నాం ఇంత అధికారం దేవుడు మనకి ఇచ్చుడు దైర్ములు వెళ్ళగొట్టే అధికారం ఇచ్చిడు స్వస్థపరిచే అధికారం ఇచ్చిండగా మనం ఎక్కువ ప్రాంతలు ఉంటే ఇతరుల గురించి మనకు బయలుపరుస్తూ ఉంటాడు దేవుడు ఇప్పుడు చూడండి ఆమె నాకు ఎవరో తెలియదు ఆమె కాలంలో దేవుడు చూపెడతాను కదా నేను ఆమె చెప్పగలిగిన దేవుని గురించి చూడండి అయితే మనము కదా అయితే ఇప్పుడు ఇక్కడ మనకి ఏం బయలుపరచబడుతుందంటే కదా దైర్ములు నానా రకాలుగా ఉంటాయి నానా రకాలుగా ఉండే మనుషులను పీడిస్తూ ఉంటాయి ఇబ్బంది పెడతా ఉంటాయి కాబట్టి కదా అందుకే దేవుడు మాట్లాడతాడు ఏంటంటే మనం అంట బాగా ప్రార్థనలో ఉండాలి దేవుని వాక్యం నింపుకోవాలి అవి పోవాలంటే మనము ఎట్లుండాలి కదా ప్రేమ విశ్వాసము మనలో ఉండాలి తగ్గింపు పరిశుద్ధత నీతి వాక్యము దేవిని భయము సత్యము దేవి వాక్యంతో నింపబడి ఉండటము ఇవి మనలో ఉంటానంట మన దగ్గర మనం గర్దించినప్పుడు అవి పారిపోతాయి అయితే చూడండి కొంతమంది వాక్యాలు చెప్తే కూడా మనము నేను కొన్ని కొన్ని వాక్యాలు విన్నప్పుడు ఎప్పుడైనా కానీ వాళ్ళు ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు సౌల్ని మనం చూసినాం కదా సౌలు కదా రాజైన సౌల్ని చూసాం కదా ఆయన కూడా ఒకప్పుడు అభిషేకం పొందిన వ్యక్తి కానీ అప్పుడప్పుడు ఆయన దావిడి మీద పెట్టుకున్న ద్వేషం వల్ల ఆయనలో దయ్యం వచ్చి వెళ్ళిపోయేది దూరాత్మ వచ్చి ఆయనలోకి వచ్చి వెళ్ళిపోయేది కాదు కాబట్టి ఇప్పుడు కొంతమంది వాక్యాలు చెప్తా కదా మనం గ్రహించాలి కొంతమంది వాక్యాన్ని చెప్పినప్పుడు వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్తారో మనకైతే తెలియదు మనం గ్రహిస్తేనే మనకు అది అర్థమవుతుంది కొంతమంది వాక్యాలు చెప్పిన అది విన్నప్పుడు ఆ నైట్ ఆ దూరాత్మలు వచ్చేస్తూ ఉంటాయి మన దగ్గరికి నగదు కట్లు వచ్చినాయి నేను అందుకే చెప్తున్నాను అయితే ఒక్కోసారి ఏమైతే కొంతమంది వాక్యాలంటే సర్పాలు వస్తూ ఉంటాయి నైట్లలో సర్పాలు వచ్చి కాటేసినట్టు సర్పాలు మీద పడ్డట్టు వస్తుంటాయి కొంతమంది వాక్యాలు విన్నప్పుడు అంటే వాళ్ళు వాళ్ళలో ఏముండి వాళ్ళు దేవిన వాక్యాన్ని పూర్ణకు ఇదంతా అంగీకరించి వాళ్ళు దేవిన వాక్యాన్ని గైకొని చెప్తున్నారా లేకుంటే వై వాళ్ళు ఏదో చెప్పాలని చెప్తున్నారా అది మనం అర్థం చేసుకోవాలన్నమాట ఎందుకంటే చూడండి కొంతమంది వాక్యాలు విన్నప్పుడు ఆ దూరాత్మలు మన దగ్గరకు వస్తాయంటే అంటే ఆ వ్యక్తి యొక్క సమావాసం ఎవరితో ఉంది ఎవరితో ఆ వ్యక్తి సమావాసం దురాత్మలతో ఉంటే దూరాత్మలు వస్తాయి దేవునితో సమాసం ఉంటే కదా దేవుని శక్తి వస్తుంది ఆ దేవుని వాక్యం వలన మారు మనసు వస్తుంది దేవుని వాక్యం వలన ఆదరణ వస్తుంది మనకి కానీ దయ్యములు రావటం కదా నా దగ్గర కాబట్టి చెప్తున్నాను అయితే ఒక అతను ఒక సాక్ష్యం చెప్పింది ఒక రోజు నేను విన్నాను అతనంట ఒక పెద్ద మంత్రగాడు ఆ మంత్రగాడు ఏం చేసిండట బాగా మంత్రాలు వేసి బాధించడము ఆయన ఆయన ఎట్లా అట్లా చేసేవాడంట ఆ మంత్రగాడు ఎవరన్నా ఆ రోజు చనిపోవాలంటే ఆ రోజు చనిపోయే చనిపోతారనమాట మనుషులు అట్లా మంత్రగాడు అనమాట ఎవరన్నా చూస్తే అంతే ఆ అంత డేంజర్ మంత్రగాడు ఆ మంత్రగాడు కంట ఆ రోజు అంట కొన్ని పనులు అప్పగిస్తాయట సైతాన్వానికి ఆ మంత్రగాని కొన్ని పనులు అప్ప చెప్తాయంట ఈ రోజు ఈ లేప ఈ రోజు ఈ ఇంట్లో ఇంట్లో కాళ్ళలు పెట్టును సతయించు ఈ రోజు వీళ్ళ ఇంట్లో ఇట్లా చెప్తా అంట ఒక్కో రోజు వాడు చేయకపోతేనంట ఆ సైతాన్ని వచ్చి అతన్ని విపరీతంగా బాధ పెడుతుందంట వచ్చి చేయకపోతే అతను సాక్ష్యం చెప్పిండు దేవుణ్ణ మారి అయితే ఆయన ఏమంటుండు దేవుని నమ్ముకున్న తర్వాత ఆయన ఎంతో విడుదల కలిగింది ఆ మంత్రశక్తి నుంచి దురాత్మ నుంచి సైతాన్ని నుంచి అయితే దేవుళ్ళ నుండి ఎంత నెమ్మది ఎంత శాంతి సమాధానం ఉంటది ఈ మంత్రాలు తంత్రాలు చేసే వారి కంట అసలు నెమ్మది ఉండదంట సమాధానం ఉండదంట శాంతి అనేది ఉండదంట అవి రోజు పీడిస్తా ఉంటాయంట ఏ వ్యక్తి వ్యక్తినైనా చంపకపోతే ఏ వ్యక్తినైనా పాలు చేయకపోతే నశించక పని నశింప వచ్చి వాటి మీద వచ్చి వాన్ని వారిని చంపుతా వార్నింగ్ ఇస్తా ఉంటాయంట అయితే అతను చెప్పి దేవుని పట్టుకున్నప్పించి వాటి నుంచి నేను పొందినా అయితే వాటి ఆ సైతాన్ వలన నేను ఎంత టార్చర్ అనుభవించిన ఒకప్పుడు ఆ మంత్రాలు చేసుకుంటూ అవి వదిలిపెట్టినందుకు ఇవ్వడం నాకు ఎంతో సమాధానం ఉంది అయితే కాబట్టి మంత్రగాలంట కొన్ని మంత్రాలు చేసి కూడా సైతాలను పంపిస్తా ఉంటారంట అతనే చెప్పిను కొన్ని ఇండ్లల్లో పంపిస్తా ఉంటారంట మంత్రాల్లో కొన్ని సైతాలను పంపిస్తా ఉంటారంట మరి వాటిని వాడు వెళ్ళగొట్టాలంటే మరి దేవుని బిడ్డల్లే కదా ముందుకు కదా దేవుని ఆత్మ పొందిన వాళ్ళు వాటిని అయితే చూడండి ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది మనం ఈరోజు చూస్తుంటే వాక్యము ఈరోజు మనకి దూరాత్మల మీద మనం విజయం పొందాలి కదా దూరాత్మలను వెళ్ళగొట్టాలి వాటిని మనము ఏం చేయాలంటే మనుషులని వాటి చేతుడిచ్చి మనం విడిపించాలంటే కదా ఏం చేయాలి దేవుని బిడ్డలే దేవుని కుమారులే వారబడాలి కదా అయితే మనం ఇంకో వాక్యం చూసుకున్నాము అయితే చూడండి ఉప్పులు ఉప్పు సారం అంట అగ్ని కలుగును అని దేవుని వాక్యం చెప్తుంది కదా ఉప్పులో సారం అంటే ఏంటి ఉప్పులో సారం ఉండడం అంటే ఏంటి కదా మనలో వాక్యం ఉంటేనే ఉప్పులో సారం మనలో ఉన్నట్టు అనమాట సారము దేని వాక్యమే కదా ఉప్పులో సారము కదా దేని వాక్యము కదా ఆ వాక్యము మనలో ఉంటే కదా మనం అంట జయిస్తామంటాం కదా మనము జయిస్తాము దురాత్వల జయిస్తాం వాటిని కూడా మనం పాతంలోకి అంచి దొక్కుతాము అయితే మనలో సారం లేకపోతే ఏమీ చేయలేము కదా వాక్యము సారంతో పోల్చపడదనమాట ఉప్పు సారంతో కదా వెలుగుతో పోల్చబడేది వాక్యం కాబట్టి ఆ వెలుగు మనలో ఉండాలి వాక్యం అనే వెలుగు ఆ యొక్క సారం మనలో ఉండాలి అప్పుడు కదా మనము వాటిని గద్దీ స్థాయి పారిపోతే వాటికి వచ్చి ప్రాతి వాటి రాజ్యం కూలిపోతా ఉంటదనమాట కదా అయితే చూడండి మరి వాని వాని పని అంట ఎట్టిదో అంట అగ్ని కదా అయితే చూడండి వాక్యం ఉన్న ఎవరిలో అయితే దేవుని వాక్యం నిలిచి ఉంటుందో వాళ్ళే అలా యొక్క భూమిని వాళ్ళకి తలకిందులు చేయగలరు కానీ పై పైన ఏదో చెప్పటానికి పెట్టుకొని లోపల ఏదో పెట్టుకొని చెప్తే మాత్రం వారి వారి వారి పని అంట అగ్ని వలన చూడండి ఇది కోరంతి మొదటి కోరంతి మూడు పదమూడులో ఉంది వాక్య ఇది యొక్క వాక్యము వాని వాని పని ఎట్టిదో దానినంట అగ్నియే పరీక్షించబట్టి మనము దేవుని బీటలు ఆయన కుమారులు ఉంటారో చూసుకోవాలన్నమాట మనం కదా ఎట్లా పని ఉంటుంది మనము ఎట్లా వాక్యం బోధిస్తున్నాం మనము మనం ప్రార్థనలో ఉన్నామా వాక్యం నింపుకున్నామా మనలో ఇతరుల గురించి ప్రయాస పడుతున్నామా ఇతరుల గురించి ప్రార్థిస్తున్నామా ఒక భారం ఉందా దేవుని కొరకు మనకి ఆత్మల యొక్క ఉంది దేవుని గొడకి అవన్నీ అగ్ని వలన బయలుపరచబడతాయంట మనకి ఒక రోజు ఒక సమయం వచ్చినప్పుడు అవన్నీ బయలుపరిచ మనం ఏం చేస్తున్నాము ఎట్లా నడుచుకుంటున్నాం మనము టైం వేస్ట్ చేస్తున్నామా ఇతల గురించి ప్రార్థిస్తున్నామా ఇతల గురించి మనం ప్రయాసపడుతున్నాం దీవుని రాజ్యానికి అరుతున్నామా రైతని రాజ్యాన్ని కూడుస్తున్నామా ఇవన్నీ మనకి ఒక నాడు బయలుపరచబడతాయంట అగ్నివలన కాబట్టి ఆ చూసుకుందాం మనం ఒకసారి ఆ పోస్టులు ముప్పై పదమూడు ముప్పై పదమూడు పదిలో చూసుకున్నాము ఇక్కడ ఇక్కడ మనకి ఏముందంటే అందుకు సౌలు సౌలు అనే అందుకు పావులు అన పావులు అందుకు సౌలు అనబడిన పావులు పశుదాతతో నిండిన వాడై అతన్ని తెరిచూచి సమస్త కవటముతోనూ సమస్త దుర్మార్గతతోనూ నిండిన అపవాది కుమారుడ సమస్త నీతికి విరోధి నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములను చెడగొట్టుట మానవా అని ఇక్కడ మనకి వాక్యం చూస్తున్నాం మనము అండ్ సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గంతో నిండిన అయితే ఈ సమస్త కపటంతో సమస్త దుర్మార్గంతో నిండిన వాళ్ళంట దేవుని చెడగొట్టాలని చూస్తారంట దేవుని మార్గములను చెడగొట్టానికి ప్రయత్నం చేస్తుంటా ఉంటారంట అయితే ఈ కపటము ఈ దూరాత్మ కలిగి దేవుని వాక్యం చెడగొట్టే వాళ్ళలో ఎవరు అట్లా మనుషులైతే చేయరు కదా అట్లా వాళ్ళలో ఉన్న దూరాత్మ అట్లా కాబట్టి వాళ్ళు ఉన్న దూరాత్మనే ఈ విధంగా చేయిస్తే ఏం చేయిస్తే దేవుని వాక్యానికి విరుద్ధంగా అవి మనుషులని నడిపిస్తూ ఉంటాయి అయితే చూడండి కపటంతోనూ సమస్త దూరాత్మతో నిండిన అపవాది కుమారుడ అయితే ఈ అపవాది కుమారుడు కదా చూడండి సమస్త నీతికి విరోధీ అర్థవిడు సమస్త నీతికి విరోధి కాబట్టి ప్రభు యొక్క వాక్యముని తినని మార్గములను చెడగొట్టుటకే వాటి ప్రయత్నాలంట చూడండి ఇక దురాత్మ యొక్క ప్రయత్నాలంట ప్రభు యొక్క తినని మార్గం చెడగొట్టడానికి దేవుని యొక్క నీతిని చెడగొట్టడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలన్నమాట ఇవన్నీ కాబట్టి దేవుని యొక్క మార్గము తినని మార్గాన్ని చక్కగా చేయాలంటే కదా దేవుని కుమారులే కదా పనిచేయాలి ఆయన ఆయన బిడ్డలే పని చేయాలి ఆయన రాజ్యాన్ని కట్టాలి వీళ్ళు ఏం చేస్తుంది ఈ అపవాది కుమారుడు సమస్త నీతికి విరోధి అయ్యి వీళ్ళు ఏం చేస్తున్నారు దేవుని యొక్క రాజ్యాన్ని చెడగొట్టనికే చూస్తా ఉంటారు అని మనకు తెలుస్తుంది కాబట్టి దురాత్మ పట్టిన వాళ్ళు అంటే వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఉంటారు అందుకే వాళ్ళు చెప్పినట్లు వినరు కదా వాళ్ళు వాళ్ళ చెవులుండి వినరు వాళ్ళు నోరుండి వాళ్ళు మాట్లాడలేరు వాళ్ళు ఇందాక మనం అక్కడ చూసినా చోటి దయ్యం పట్టినారు మాట్లాడటలేడు వాడు వింటలేడు ఒక గదిలో కూర్చుంటారు బయటికి రారు ఎవరు చెప్పినా వినరు వారు ఎవరు చెప్పినా పట్టించుకోరు ఎందుకంటే రకరకాల దురాత్మలు ఈ భూమి మీద దిగుతూ మనం గుర్తుపట్టాలి వాటిని గుర్తుపట్టి వాటి గురించి మనం దేవుని సన్నిధం ప్రార్థించాలి అప్పుడైతే మీ మనుషులని వదిలిపోతాయి లేకపోతే అవి వచ్చి మొత్తం వారిని సర్వనాశనం చేస్తూ ఉంటాయి ఒక్కళ్ళ నుంచి ఒకరికి ఒక్కళ్ళ నుంచి ఒకరికి పోతా ఉంటాయి అవి కదా ఇప్పుడు పక్కనే ఉందనుకో మన ఇంటి పక్కనే ఉందనుకో రెండు దురాత్మ పట్టినోడు అవి వచ్చి మనల్ని కూడా పిలిస్తాయి కదా మనము ప్రార్థనలో మనం గట్టిగా ఉంటే దేవును వాక్యంలో గట్టిగా నిలిచి ఉంటే మన దగ్గరికి రా వచ్చినావి పారిపోతే ఒకవేళ వీక్గా ఉంటే మనము బలహీనంగా ఉంటే కదా మన ఇంట్లలో కూడా వచ్చినవి పనిచేసేనికే చూస్తూ ఉంటాయి కాబట్టి మనం ఎంత ప్రార్థనలో ఉండాలి కదా వాటి మనం కక్ష కలిగి ఉండాలి దూరాత్మ కక్ష కలిగి వాటిని మనం ఏం చేయాలంటే కదా వాటిని మనం పాతకి అంచివనికే చూడాలి లేకపోతే మనం చూస్తున్నాం కదా ఎంత భయంకరమైన పరిస్థితులు చూస్తున్నాం మనం దూరాత్మ పట్టి అందరికీ అయితే ఇంకోటి ఏంటంటే మనం అంట త్వరపడి ఎవరి మీదనంట హస్తా నిక్షేపణ చేయకూడదంట మనలో మనం బలహీనంగా ఉంటే ఎవరి మీద హస్త నిక్షేపణ తొందర తొందరగా పడి మనం చేయద్దు మనం బలంగా ఉంటేనే మనం ప్రేయర్ఫుల్ గా బాగా బలంగా వాక్యంతో మనం బలపడి ఉంటేనే ఎవరి మీద మన మనం హస్త నిక్షేపణ చేయాలి లేకపోతే అవి వచ్చి మీద పడితే అంట చూద్దాం అది అది కూడా మనం చూద్దాం చూడండి పంతొమ్మిది అపోసిన తాక పంతొమ్మిది మనం చూస్తున్నామని అయితే చూడండి పదకొండు అక్షణంలో మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించను అతని శరీరము తగిన చేతి గుడలైనను నడికట్లైన రోగ రోగుల యుద్ధకు తెచ్చినప్పుడు రోగుడు వారిని రోగములు వారిని విడిచి దయ్యములు కూడా వదిలిపోయను అయితే అప్పుడు దేశ సంచారము మాంత్రికులైన కొందరు యూదులంట పావులు ప్రకటించు యేసు తోడు మిమ్మను మిమ్మను ఉచ్చాటన చేయిచున్నాము చేయిచున్నాను అను చేయిచున్నాను మాట చెప్పి దయ్యములను పట్టిన వారి మీద ఆ ప్రభు నామమును ఉచ్చరించుటకు కూరుకొని అయితే ఈదుడైన ఆదుడైన కెవయాను ను ఒక ప్రధాన యాజకుని కుమారులను ఏడుగురు అలాగూ చేయి చూడరు అందుకు ఆ దయ్యము నేను ఏసును గుర్తెరుగుదును పౌలును గుర్తెరుగుదును కానీ నీ వివరమని అడుగగా ఆ దయ్యము పట్టిన ఆ దయ్యము ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వాని మీద పడి ఇద్దరిని లొంగదీసి లొంగదీసి గెలిచాను అంట వారంట దిగాంబురలే గాయపడి తగిలి ఆ ఇంట నుండి చూడండి వీళ్ళేం చేసేట వీళ్ళలో దేవుని వాక్యము లేదు వీళ్ళలో దేవుని పరిశుధాత్మ లేదు కదా మళ్ళీ వీళ్ళు యూదులు మరి వీళ్ళు యూదులంట యూదులంట మరి మాంత్రికుడు యూదులలో మాంత్రికుడు చూడండి దేశ సంచారం చేర్చున్న మాంత్రికులైనా కుదర యూదులంటే అంటే తోడని ఏం చెప్తున్నట్ట ఉచ్చాటన చేయనికే పోతున్న చేసినట్టేసు తోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నాను అని మాట చెప్పి దయ్యములను పట్టి వారి మీద ప్రభు అని ఏసు నామం అంట ఉచ్చరించటంట ప్రభు అని ఏసు నామని ఉచ్చరించి పూనుకుని అంట అయితే వీళ్ళు ఏం చేసినట్టయితే శ్రవయ్య కుమారుని అంట కదా ఏడుగురంట వీళ్ళు అందుకు ఆ దయ్యం అంట నేను ఏసుని ఎరుగుతూ నేను పౌరులు నీవెవరని చెప్పి మీదనే పడ్డదంట దయ్యం చూడండి ఆ చూడండి అందుకే మనము కదా దేవుని వాక్యం లే మనలో లేనప్పుడు దేవుని వాక్యం నుంచి లేనప్పుడు ప్రార్థన ఉపాస ప్రార్థన లేనప్పుడు చేసిన ఇట్లా దేవుని యొక్క నామం పలిగితే అది పని చేయరు అక్కడ దయ్యాలు పారిపోవు కదా అని ఇక్కడ మనకు అర్థమవుతుంది కదా అయితే మనము దేవుని వాక్యం అది నిల్చుండాలి ఆయన వాక్యంకి కదా మనము ఎంత కరెక్ట్ గా పర్ఫెక్ట్గా ఉంటాయి పారిపోతాయి కూడా అవి గుర్తుపడతాయి దేవుని వాక్యం ఉందా నువ్వు ఎంత అంటే దేవుని వాక్యం ఉందా నీలో ప్రార్థనలను ఉన్నావా నీలో ప్రార్థన పవరుల నీలో పశుధాపులు కూడా చూస్తాయి అవి లేకపోతే వచ్చి మీద మీద పడి ఇక్కడ వీళ్ళని ఎట్లా చేసినా అట్లా చేస్తాయంటే ఇది అయ్యాలు దురాత్మలు అట్లా ఉంటాయి అనమాట అందుకే వీటితోని మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే కదా ప్రేయర్ఫుల్ గా ఉండాలి వాక్యం అందు గట్టిగా ఉండాలి లేకపోతే ఇవి వినవన్నమాట కదా వీళ్ళు ఉత్తగానే వెళ్తున్నాం ఉచ్చరిస్తే అవి వెళ్ళిపోతాయా కదా పరిశుధాత్మ ఉండాలి దేవుని వాక్యం ఉండాలి ప్రార్థనలు పవర్ ఉండాలి మనకి అప్పుడైతేనే అవి భూతి లేకపోతే అవి భూము గుర్తగానే మామూలుగా పై పైననే ఉండి ఏదో మనము ఎప్పుడప్పుడు ప్రారంభ చేసుకుంటాం ఏదో కొంచెం చేసుకుంటాం ఏదో కొంచెం వాక్యాన్ని ధ్యానించుకుంటాం అంటే కాదు కదా చూడండి అయితే మనకి ఇక్కడ బట్టి మనకి ఏం తెలుస్తుంది మనకి కదా అయితే భూమి మీద దురాత్మలు వాటిని బంధించాలని వాటిని వెళ్ళగొట్టాలనే కదా దేవుని బిడ్డల చేతులు అన్ని కుమారుల ఉంది కదా లేకపోతే అవి నిండిపోతే ఎట్టు చూస్తే అవి నిండిపోతాయి కాబట్టి మనం ఎప్పుడు ఎప్పుడైనా కానీ కదా మనం ఇంట్లో ప్రార్థన చేసినా బయటికి వెళ్ళినా కదా వాటిని బంధించుకుంటా ఉండాలి కదా వాటి వాటి కోసం అన్నాను మనం ప్రార్థనలో ఎక్కువ ఉండాలి ఉపాస ప్రార్థంలో ఉండాలి వాక్యాన్ని బాగా ధ్యానించుకొని కదా గురించి కూడా బాగా తెలుసుకోవాలి ఇవి ఏ టైంలో ఎట్లుంటే ఎప్పుడు ఎక్కడ ఎట్లుంటే కూడా మనకు వాక్యంలో తెలుసాయి వీటి గురించి నేను ఈ మధ్య చూస్తా ఉన్నా తెలుసుకుంటానున్నా వీటి గురించి దయ్యము లేని ఈ రకాలుగుంటే అని మనం అక్కడ చూసిన అవి అపవిత్రమైన సైతాన్ని అది నీటి అది చాలా చెడ్డ సైతానమాట అది పట్టితే వాడిని పీడి సైతందరు వదిలేదు అది దాన్ని కామపిచాచి అంటారు హిందూస్ దాన్ని అంటే నేను అప్పుడు పూజలు కదా కొన్ని వాటి కొన్ని గురించి నాకు తెలిసే అనమాట ఒకప్పుడు నేను చేసినా కాబట్టి నాకు తెలుసు పాత ని పదన మనకు రాయబడినాయి కదా వాటి గురించి వాళ్ళ పేర్లు ఇప్పుడు మారినా కానీ ఒకప్పుడు పేర్లకి ఇప్పుడు పేర్లు మారినా కానీ అవి ఉండడం అయితే ఒకటే రీతికునే కదా అప్పుడు ఇప్పుడు మనం అవి తెలుసుకోవచ్చా అనమాట దాన్ని బట్టి మనం కదా అవి ఎట్లున్నాయి మనుషుల్లో దూర్తి ఎట్లా పనిచేస్తాయి కదా వాటి పేరుని బట్టి వాటి వాటి గుణగణాలు బట్టి వాటి పేరుని బట్టి మనం గద్దీంచాలి వాటికి అప్పుడు అవి పోతే కానీ నువ్వు ఎంత ప్రా గా ఉంటావో నువ్వు ఎంత ఉపాస ప్రాధ పేర్ఫుల్ అప్పుడు అవి పోతే మనకి నాకు ఇక్కడ ఇక్కడ లీడింగ్ ఇది లీడ్ చేస్తున్నా కదా నేను అందుకే నాకు ఫిఫ్టీన్ డేస్ హెల్త్ బాగాలేవు మధ్యలో కొన్ని దూరాత్మకలు వచ్చిన పైనకి నేను ఉపాస ప్రాణంతోనే జయించినాం మరి నేను ఉపాస ప్రాధన చేస్తే నేను జయించిన ఇప్పుడు నాకు నేను అందుకే నేను ధైర్యంగా ఉంటాయి ఇప్పుడు ఎందుకంటే నేను దేవుని నన్ను వాక్యం నింపుకొని ఉంటున్నా నేను ప్రార్థనలు ఉంటున్నా కదా ఉపవాస ప్రార్థనలు ఉంటున్నాను కాబట్టి నేను జయించగలుగుతున్నా కదా అందుకే మనం అందరూ జయించాలంటే మనలో దేవుని యొక్క వాక్య పవర్ ఉండాలి దేవుని యొక్క ప్రార్థనలో గట్టి ఉండాలి కదా మనం మూడు గంటలు వేసి ప్రార్థించాలి కదా మనకు సమయం ఇప్పుడు అడిగితే అప్పుడు ప్రార్థించాలి గుర్తుపట్టాలి మనం కయ్యాలు ఎక్కడి నుంచి ఎట్లా వస్తున్న దురాత్మలు కూడా గుర్తుపట్టాలి మనం కదా ఒక్కొక్క రోజు నుంచి ఒక్కొక్క నాగు వస్తుంటాయి అవి నేను గ్రహించిన తెలుసుకున్నాను కాబట్టి చెప్తున్నాను నేను తెలుసుకోలేకపోతే కదా మన సావాసం కూడా ఎవరితో ఉంది కూడా మనం చూసుకోవాలి కదా అన్న చెప్తుంటారు మన సాహసం శాపం తేళ్లతో న్యాయ చూసుకోవాలి మనం లేకపోతే వాటి సావాసంలో వాటి కూడా మేము ఎవరైతే వాటితో సాహసం వారిలోకి కూడా వస్తుంది కదా దయ్యపు దూరాత్మలు ఉన్న వాళ్ళతో సావాసం ఇస్తే ఆ మంచిగా ఉన్న వాళ్ళ దగ్గర కూడా వస్తాయి అవి కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలని దేవుడి వాక్యం చదివిస్తుంది కాబట్టి ఇప్పుడు భూమి దాని దూరాత్మలు దిగి ఎక్కడ చూసినా కదా అనర్థాలు జరుగుతున్నాయి ఎక్కడ చూసినా మనుషుల్లో అనేది ఏమీ ఏమీ లేదు దయ జాలి గుణం అనేది ఎవరికి లేకుండా అయిపోతుంది మనుషులే కదా మరి ఇలా వారి వీటి మాత్రమే దేవుడి బిడ్డలు ఉన్నారు కదా మనం కదా దేవుడి కదా దేవుడు నమ్ముకున్న వాళ్ళు కదా ఆయన బిడ్డలో రాజ్యం కట్టే వారు ఉన్నారు కదా కాబట్టి దేవుడు కదా ఆయన మనల్ని ఎంతో ఓరుకుంటున్నాడు అనమాట ఇక ఇక ఇట్లా సైతాన్ని బంధకం విడిపించడానికి దేవుడు మనని కదా బలపడమంటున్నావు శక్తి చెప్పలేం కదా ఇంకా ముందుకి మనం అవి ఎక్కడెక్కడ మన మధ్యలో ఎక్కడెక్కడ తిరుగుతాం కదా జాగ్రత్తగా ఉండాలి కదా అందుకని కానీ మనం వీటి అన్నిటిని వెళ్ళగొట్టాలంటే ఫుల్గా దేవుని వాక్యం నింపుకుండాలి కదా ఇంకేమన్నా ఉందంటే మనము ఇంకో వాక్యం చూసుకున్నాము ఊషా గ్రంథంలో మనం తొమ్మిదో ఏళ్ళు చూసుకుంటే ఏమన్నా ఉందంటా దురాత్మ పట్టిన ప్రవక్తలు కూడా ప్రవచిస్తూ ఉంటారంట దురాత్మ ప్రవక్తలు ఆ దురాత పట్టిన ప్రవర్తనలు ప్రవచించినప్పుడు ఆ ప్రవచన విని వాళ్ళని వెంబడించిన దుర్మాత్మ దురాత్మలు పడతాయంట అక్కడ మనకు తెలుస్తుంది వాక్యంలో కదా వాక్యంలోనే మనకు సమస్తం తెలుస్తుంది కదా అయితే ఇంకోటి మనం ఏం చూస్తామంటే లూకా పదిచే పద్దెనిమిది తొమ్మిదిలో కూడా ఒక వాక్య ఒక వాక్యం చూస్తాము ఒక నీతి ఉన్నాడు ఒక సుందరి ఉన్నాడు అక్కడ అయితే నీతిమంతుడేమో అతని నీతిని బట్టి ప్రార్థిస్తున్నాడంట కదా నేను ఎన్ని మార్లు ప్రార్థన చేస్తున్నాను ఉపాసం ఉంటున్నాడు నేను అతనిలాగా లేనని ప్రార్థిస్తున్నాడు శృంగార్యేమో దూరం నాడి బాధపడుతుంది అయ్యా ప్రభా నేను పాపినని అక్కడ దేవుని బతిని నాడి ప్రార్థిస్తా ఉంటే దేవుడు అక్కడ శృంగారి ప్రార్థన విన్నాడు కదా అయితే ఇక్కడ మనకి ఏమార్థం అవుతుందంటే మనలో పరిశుద్ధ మన నీతి మనం ఇంత వాక్యం మనలో గర్వం ఉండడానికి కూడా వీలలేదు ఎంత తగ్గింపు మనలో ఉంటే కదా అంతగా మనల్ని దేవుడు కదా దేవుని సేవలో వాడుకుంటాడు ఇవన్నీ మనలో ఉన్నాని గర్వించడానికి వీలేదు కదా వాక్యం తెచ్చానికి కూడా మనం గర్వించడానికి వీలేదు మనలో ఏ గర్వం ఉండదు కదా ఏ అతిశయం ఉండదు మనలో కదా ఎంత తగ్గించుకుంటే అంత మంచిది దేవుడు కాబట్టి శృంగారి ప్రార్థన దేవుడు విన్నాడు నీతిమంతుడు అక్కడ ఎట్లున్నాడు కదా గొప్పలు చెప్పుకుంటున్నాడు నేను మంచికున్నా కరెక్ట్ ఉన్నాను కాబట్టి మనం తగ్గించుకొని కదా పరిశుద్ధత కలిగి నీతి కలిగి దేవుని ప్రేమ కదా విశ్వాసము పరిశుద్ధత కలిగి మనం నడుచుకోవాలి ప్రార్థనలో ఉండాలి బాగా దయ్యమునని వెళ్ళగొట్టాలి అది మనము ఇవాళ మన దేవుడు పైపరిచిన వాక్యము ఇవాళ అసలు నేను నేను నాది కాదు చెప్పేది వాక్యము సడన్ గా ఏడు గంటలకు నాకు రవాణా కాల్ చేసి ఎవరికైతే వాక్యం ఉండనో అది వాళ్ళు ఇవాళ మిస్ అయిపోయారు వాళ్ళకి ఏదో ఎంత ప్రాబ్లం ఉంటే అక్కడికి వెళ్ళిన అంటే నాకు ఇస్తే నేను సిద్ధపడినప్పుడే దేవుడు నాతో మాట్లాడిన ఈ మాటల్ని నేను మీతో పంచుకున్నాను అయితే దేవుడి యొక్క వాక్యాన్ని దీవించుగాక ప్రార్థించుకున్నాము స్తోత్రం ప్రభా పరిశుధాత్మలత అండి దేవా నీకు వంద నెల చెల్లిస్తున్నాం ఈ రోజు మాతో మాట్లాడిన వాక్యం పట్టికే వంద కృతజ్ఞత శుద్ధి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభాతం అండి ఇదివా మరి ఎంతమంది దయ్యమ్మ శక్తుల చేత ప్రభాతండి అయా మరి మీ బిడ్డలైన వారి ప్రభాన్ని కుమారులే వాళ్ళని తండ్రి ఆ దయ్యమ్మ శక్తుల నుంచి విడిపించగల వారు తండీ అయా మీరు సర్వ శక్తి మంత్రులు ప్రభావ వారికి మీరు నైనా ప్రభా సర్వ అధికారం ఇచ్చినారు నైనా దురాత్మల మీద తండ్రి వాటిని ప్రాంతాల్లోకి అంచివేలాగా శక్తినిచ్చిన ప్రభాత తండ్రి దేవానికి వందనాలు చెల్లిస్తున్నారు ప్రభా తండ్రి మేము బాగా అందరం ప్రార్థన ఉండాలి ప్రభాతండి అయా ఎక్కడి నుంచి దూరాత్మ ఎట్లా పనిచేస్తున్న మేము గ్రహించినైనా వాటినైనా పాతాలు కంచిపోయాలి ప్రభావ వాటిని బంధించాలిపోదండి ఈసరి నామండి మీ నామమునైనా సర్వశక్తిగల నామముతని మీ నామైన ప్రభావ మాకు ఎంతో ప్రభా శక్తి ఉన్నది దేవా ప్రభా దేవామినైనా ప్రభావ మేము ఎంతో ప్రభావ వాక్యం ఎమ్ముతండి మా హృదయాల్లో నింపుకునే ప్రభావ మేము దేవరాత్ర ప్రాంతం ఉండాలి ఉపవాస ప్రాంతం వాటిని చేయించలాగానే మాకు శక్తి బలం దండి ప్రభా దేవామరి ఎంత మంది బంధకాలు ఉన్నారో సైతన్ బంధకాలు మీ కుమారులు ప్రభావ నడిపించండి వాసుమార్త ప్రకటన జరిగించండి దేవా అక్కడ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామనికి వందనమయ్య మా ప్రాణం మా జీవం మా సర్వస్వం మీద ప్రభావం మీ కొరకు ప్రభావ మేము ప్రయాస పడాలి తని తండ్రి దివానికి వందనాలు చెల్లిస్తాం ప్రభా దివా మరినైనా వచ్చిన వారిని దాన్ని ఆశీర్వించిన ప్రభావ రారేని వారిని కూడా తండ్రి ఆశీర్వదించని ప్రభా దేవాది గ్రూప్ లో ప్రతి వారిని కృపల్లో బద్రపరచని మీ శక్తితో నింపనే ప్రభా తన దైర్యములనైనా ప్రభా చీతకతకులను తయారు చేయని ప్రభుత్వం ఒక్కొక్కరిని ప్రభావ దయ్య యొక్క బంధకం నుంచి తయారు చేయని ప్రభావ ఒక్కొక్కరిని తన యొక్క గ్రూప్ల నైనా ప్రభా అయానికి వందనాలు చెల్లిస్తున్నాం దేవాది దివా ప్రభా దివామి అందరికీ తోరని పోతని రాత్రి మంచి నిద్ర అనుగ్రహించి పోతాన్ని దైవానికి వందనాలు అనుభవిస్తున్నాం ప్రభా దివా స్వసతకే వందనాలు ప్రభావం మాకు చేసిన ప్రతి మహిళలకే నీకే వందనాలు చెల్లిస్తున్నాం దేవాతని సృష్టికర్త నీకే వందనాలు ప్రభావ మా ప్రార్థన ఆలోచించి వాళ్ళ స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా తండి మీరు ఆకరికే ప్రభావ మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని మా దేశం అందరిని సిద్ధపరచుకోమని ఏ సిద్ధి సుపర్శుత ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె చాలు బ్రదర్ ఆశీర్వాదం ఏంటి బ్రదర్ చాలా మన ప్రభాసి కృప ఆ నడిపింపు మనందరికీ సదాకాలం తోడు గాక అమ్మాయి